అహంకారిదాత్నౌకృత్యా వివేక ఇదే సదమే స ఇచ్ఛా కామశక్తిహము అనగా కోరిక ఇక్కడ వ్యాఖ్యాత కూడా ఇచ్చా ఇచ్చాహ కామశక్తి కోరిక బట్టే కామము పేరు అయితే ఈ కోరికలు అసలు ఎలా చూస్తాయి చాలా మంది కోరికలు అని అనుకుంటారు ఆ రకంగా మొదలు పెడితే పాఠం చెప్పడం చాలా కష్టం ఇటువంటి రెసిస్టెన్స్ నేను కొంత ఎదురు ఎదుర్కొంటూ ఉంటాను సర్వత్రా ఇటువంటి రెసిస్టెన్స్ ముఖ్యంగా రెసిస్టెన్స్ ఏమైనా దగ్గర నుంచి వస్తుందంటే వేదాంతం చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది వాళ్ళు వేదాంతం పూర్తిగా చదువు పెట్టుకున్నారు ఏదో రెండేళ్ళ మూడేళ్ళో ఏదో చదువుతారు వాళ్ళకి ఒక అభిప్రాయం ఒకటి అది అభిప్రాయం మేము చూసాం చాలా మందిలో చూశాం అభిప్రాయం ఏమిటంటే మేము ఏదైతే వేదాంతం పేరుతో తెలుసుకోవాల్సినది ఎంతైతే ఉందో అంత మాకు మా గురువు చెప్పేశారు మేము తెలిసేసుకున్నాము అది ఒక అభిప్రాయం అది అంతా ఏది బాగుంది అన్నది అష్టంబావు రెండో అభిప్రాయం ఏమిటంటే మా గురువు గారు తప్ప ఇంక ఈ సృష్టిలో వేదాంతం ఎవళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఎవళ్ళు లేదు ఇంకెవళ్ళని మనం వినక్కర్లేదు ఎవరిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు అని ఇది రెండవ ఇది ఉంది ఏమీ బాగులేదు అంచేతనే ఈ ఇటువంటి వేదాంతుల దగ్గర మీరు ఓ రామకృష్ణ పరమహంస మాట్లాడడానికి అవకాశం లేదు వివేకానంద మాట్లాడడానికి అవకాశం లేదు రమణ మహర్షి అనడానికి లేదు ఇంకా నిశంకత్ మహారాజ్ అని అంటే వాళ్ళకి అసలు ఎవరో తెలియదు కూడా తెలియదు మీరు ఎవరినైనా పాశ్చాత్య దేశంలో ఉండే రూపర్ అని ఒక ఆయన ఉన్నాడు లండన్ లో ఉండేది వేదాంతం చెప్తాడు బ్యాంకోర్ లో ఉండేది వేదాంతం చెప్పి ఆయన ఎకహార్ట్ తోలే ఉన్నాడు ఇలాగా ఉన్నారు వేదాంతం చెప్పిన వాళ్ళు వాళ్ళని పేరు ఎచ్చారంటే మీరు వాడు ఈ పేరు ఎత్తున వాడు భ్రష్టు ఎందుకు కొరగాని వాడు అని వాళ్ళ నిశ్చయంలో ఉంటారు ఇటువంటి వేదాంతుల దగ్గర మీరు వేలముఖం వేసి కూర్చోడమే మేలేమో అనిపిస్తుంటారు వాళ్ళ కామన కోరికలు మంచివి కాదు విడికి పెట్టాలి అని అంటే వాళ్ళు దానికి రెసిస్టెన్స్ ఇస్తారు నేను చూశాను అటువంటి రెసిస్టెన్స్ సో కాబట్టి కామన గ్రంథి ముడి అని శృతికి వర్తిస్తుంటే ఆ కామనని కొట్టుకునే అదేదో మంచిదైనట్టుగా మనం వ్యాఖ్యానం చేయడం ఎలా కుదుర్తుంది గ్రంథి ఒక ముడి శరీరానికి అనారోగ్యం ఎలాంటిదో మనస్సుకి అనారోగ్యము కామన అయితే శరీరానికి అనారోగ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏదో ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది మనస్సుకి అనారోగ్యం వల్ల వచ్చింది అంటే అజ్ఞానం వల్ల వచ్చేది ఆ అజ్ఞానము ఏ రూపంగా ఉంటుంది అంటే శంకరులు ఎప్పుడు కూడా అజ్ఞానము నిద్రలో అజ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం వేరు దాన్ని మూల అజ్ఞానము ఆ నిద్రలో అజ్ఞానం మీకు ఏమైనా కష్టాన్ని కలిగించిందా ఎవరికి కష్టం కలగచ్చు నిద్రలో అజ్ఞానము బంధించదు హాని కల్పించదు ఏమీ చేయదు అది మొన్నాడు పొద్దున్న చెలు వచ్చినప్పుడు ఈ అజ్ఞానం నుంచి పుట్టేటువంటి భ్రాంతి దానికి తూలాజ్ఞానము అని మూలం నుంచి తూలం పుట్టింది తూలం కాదు తూలం సంస్కృత పదం అంటే విత్తు నుంచి అంకురం పుట్టినట్టుగా మూలాజ్ఞానం నుంచి తూలాజ్ఞానం పుట్టింది ఈ తూలాజ్ఞానం ఎప్పుడు కూడా భ్రాంతి రూపంగా ఉంటుంది అజ్ఞానము కారణము భ్రాంతి కార్యము ఎప్పుడు కారణాన్ని గురించి చెప్పడం కుదరదు కార్యాన్ని గురించి చెప్పడమే కుదురుతుంది ఇం చేతనే అజ్ఞానాన్ని అవ్యక్తము అని కూడా అంటారు ఈ జ్ఞానము ఈ ఉదయం నిద్రలేసుకోనే కలిగేటువంటి భ్రమ అది కావ్యం ఈ భ్రమ భ్రమ అంటే ఇప్పుడు కూడా భ్రమ అనే మాట మీరు విని ఉంటారు వాడు భ్రమ పడ్డాడు అని అంటారు ఉన్నది ఒకటైతే వీడు తెలుసుకున్నది మరి ఒకటి దాని పేరే భ్రమ మా చిన్నప్పుడు పాట ఒకటి వినేవాడు ఉన్నది ఒక్కటి అంటూ ఏదో పాట వినేవాడు ఆ తర్వాత ఏమిటో నాకు దిక్కులేదు అనుకున్నది ఒక్కటి అది అది అనుకున్నది వేరొక్కటి ఆ తర్వాత బోల్తా పండావులో బాగు చాలా బాగుంది అదే భ్రాంత కవులు వాళ్ళు నాకు ఈ కవులు చాలా ప్రీతి వాళ్ళు కనపడితే కవులు చూద్దాం అన్నంత ప్రీతి ఎందుకంటే వాళ్ళ భాష భావం ఎంత బాగుండే ఎంత బాగుంటుంది ఇప్పుడు చూడండి ఉన్నది ఒక్కటి అతను కొద్దో గొప్ప వేదాల్సిన ఉంటాడు కవులందరూ అలా పండితు ఏదో కొంత సాహిత్యము శాస్త్రము ఏదో కొద్దో గొప్ప కొంత శుద్ధి అయినటువంటి అంతఃకరణంతో వాళ్ళు పాట రాసేవారు సరే నారాయణ రెడ్డి గారి నటు వాళ్ళు మహావిద్వాంసులు మిగతా వాళ్ళు కూడా ఎవరు రాసేవారు దశరథి గంగాచార్య ఆత్రేయ నారాయణ రెడ్డి వీళ్ళు దిద్వంతుల పండితులు వాళ్ళు రాసేవారు చూడండి ఉన్నది అనుకున్నది వేరొక్కటి బోల్తా పడ్డావుల్తా పడ్డావు పెట్ట అంటే అంటే ఒక అమ్మాయి ఉద్దేశించి చెప్పాడు వీడు పాట కాబట్టి అదే భ్రమ అంటే ఈ భ్రమ దీనికి శంకర్లు పెట్టుకున్న పేరు అవివేకము తేడా అని గుర్తించలేకపోవడము తేడా అనేప్పటికీ రొంగు ఉండాలంట రొంగు ఉన్నది ఒక్కటి అనుకున్నది వేరొక్కటి రొంగు ఉన్నది త్రా అనుకున్నది పాము అలాగే రెండు ఉండాలి ఇప్పుడు దీన్ని ఈ పాయింట్ని బాగా వ్యాఖ్యానం చేసినటువంటి విద్వాంసులు ఉన్నారు సరిగ్గా ఇదే శంకరుల యొక్క అవివేకము వివేక వివేకం అనే ఆత్మానాత్మ వివేకము అనే మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఆయన నాలుగు సాధన చుట్టూ మొట్టమొదటిది ఆత్మానాత్మ వివేకమే అసలు ఆరంభము అక్కడే ఆరంభము నేను గమనించింది మీకు మనం చేస్తున్నాను వేదాంతాన్ని బోధించేటువంటి వాళ్ళు కొందరు ఈ మధ్యకాలంలో ఈ వివేకమును ప్రక్కన పెట్టేసి బోధించడం మొదలు పెట్టారు దాంతో వాళ్ళకి రెండు మూడేళ్లు చదువుకుంటారు అంతకంటే ఎక్కువ చదివే ఉత్సాహం వాళ్ళకి లేదు వాళ్ళు వెంటనే గురువులు అయిపోవాలనే తొందరపాటుతో వెంటనే గురువులు శిష్యుల్ని పోవేశ మనం వేదాంత గురు ఆచార్య పేరు కూడా చేస్తాం సార్ ముందు ఆచార్య ఈ హడాలో ఉండటంతో చదువు చాలా వానాకాలం చదువు అన్నట్టుగా చదువుగా ఉండదు అంతేత ఇంకా మొట్టమొదటనే సర్వం కల్విధం బ్రహ్మ తర్వాత అహం బ్రహ్మాష్మే అలా పోతుంది ముందు అసలు ఆత్మానాత్మ వివేకం చేయకుండానే బ్రహ్మదేవితా బ్రహ్మదే విధంగా అంతా బ్రహ్మే అంటారు అంటే ఉపా దాని చేస్తున్నాడు బ్రహ్మచారి ఏం చేస్తున్నావా అంటే నేను బ్రహ్మను వండుతున్నాను అలా అంత బ్రహ్మే ఆత్మానాత్మ వివేకము లేకపోవడం చేత అంతా బ్రహ్మ అవడం చేత దేహము కూడా బ్రహ్మే దేహం సత్యము మనస్సు సత్యము అది బ్రహ్మ కామనవు కూడా ఆ ఈశ్వరుడే కామనవు కూడా ఈశ్వరుడే కానీ ఎప్పుడైతే మీరు కామనులు కూడా ఈశ్వరుడని నేను దానికి అల్లాగే పెట్టేశాను ఇప్పుడు కామనుల గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాడు ఈశ్వరుని అటాక్ చేసిన వాడు దూరం నేను చూసిన దాంట్లో ఇటువంటి దోషం ఒకటి ఈ వేదాంతంలో కొంత కనపడుతుంది తర్వాత నేను ఇంకొక మంచి వేదాంతిని ఒక దాన్ని తీశాను ఆయన్ని తీశాను ఆయన పేరు మూజీ మూజి అంటారు ఆయన మీరు వినుక ఆయన జమైకా వాడు జమైకా అనే దేశంలో పుట్టి పెరిగిన వాడు జమైకా నేను ఒకసారి వెళ్లాను జమైకా అమెరికా దగ్గరలో ఉన్న క్యారీబియా ఇన్లండ్స్ లో ఈ ప్రపంచంలో పొడుగు పనులలో ఎగిన వాళ్ళందరూ జమైకా నుంచే వస్తారు చిన్న ఇంగ్లాండ్ కంట్రీ అక్కడ ఇండియన్స్ చాలా మంది ఉన్నారు జమైకా ఇండియన్ పాస్పోర్ట్ వాళ్ళకు వేసా అక్కర్లేదు అంత దగ్గర సంబంధం ఉంది జమైకా ఆ జమైకా లో ఈ మూజీ గారు ఆయన పేరు జమైతన్ నేమ్ బ్లాక్ జమైతా ఈజ్ బ్లాక్ పీపుల్ ఆ పేరు మూజీ ఆయన పాపాజీ అని లక్నోలో ఒక ఆయన ఉండేవాడు రమణ మహర్షి గారి చూస్తుంది పాపాజీ ఈ పాపాజీ దగ్గర శిష్యలేకం చేసి ఆయన అద్వైతం నేర్చుకుని ఇప్పుడు ఆయన పోర్చుగల్ లో అద్వైతాన్ని బోధిస్తాడు ఆయన పెట్టుకున్న పేరు ఏమిటంటే అద్వైత జన్ మాస్టర్ అని ఆయన ఆయన యొక్క వర్ణన అలా ఉంటుంది వైఫ్ ఫైర్ అనే పుస్తకం వైఫ్ ఫైర్ బై ముస్టర్ అని ఆయన బోధనని నేను పరిశీలించే అవకాశం నాకు లభించింది ఎందుకంటే ఆయన హృషికేసి వస్తూ ఉంటారు హృషికేశ్ వచ్చి మా దయానంద ఆశ్రమం గేటు ముందు ఉన్న స్వతంత్రానంద ఆశ్రమంలో అక్కడ పెద్ద అక్కడ చూస్తూ ఉంటారు స్వతంత్రానంద గారిని నేను బాగా ఎదుగుతాను చాలా చాలా దగ్గర అనుబంధం ఈ గేట్ దాకా గేట్లోకి వెళ్ళడానికి స్వామిజీ అన్నని చెప్పి తీసుకెళ్తారు కాబట్టి అప్పుడప్పుడు మోదీ గారి పాఠాలన్నీ జాగ్రత్తగా పక్షి నేనెప్పుడో ఒకసారి పోర్చుగల్ వెళ్లడంతా కష్టపడినప్పుడు ఆయన ఆశ్రమానికి కూడా ఆయన చాలా పెద్ద మర్యాద అది చేశారు అప్పుడు కూడా ఆయన ప్రసంగాలు విన్నా ఓ రెండు రోజులు ఆయన ఒకే ఆయనతో అన్నా అనుకున్నా ఏవో ఇతర విషయాలు చెప్పాను ఈ మాట చెప్పినందుకు నాకు అవకాశం చెప్పలేదు ఆయన ఒకటే చెప్తున్నారు ఒకే పాయింట్ చెప్తున్నారు ఏమిటో తెలుస్తున్నాడు ఆత్మానాత్మ వివేకము ఇంతవరకు ఆయన పుస్తకాలు చూశాను ఆయన పాఠాలు విన్నాను ఎక్కడా ఆత్మానాత్మ వివేకం తప్ప మరేమీ నాకు అనిపించలేదు ఈ రకంగా రెండు తోరణలు కనుక నేను వర్ణించిన తోరణలు ఒకటి కేవలము సర్వం కల్విదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మీ అని డైరెక్ట్ గా ఫైనల్ చెప్పే గ్రూప్ ఒకటో ఉన్నారు ఇక్కడ ఆత్మానాత్మ వివేకమును మాత్రమే పోషించేటువంటి ఒక మాస్కన్ ఒక ఆయన ఉన్నారు కూడా నేను చూశాను రెండిట్లో కొంత లోపం ఉన్నమాట వాస్తకం ఎందుకంటే సర్వం కల్విదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మీ గ్రూప్ ఉన్నారు ఎన్ని రెండు సంవత్సరాల వేదాంత్ మహాయితే మూడు సంవత్సరాలు సంస్కృతం సరిగ్గా రాదు వీళ్ళు ఉన్నారే వీళ్ళకి అసలు ఆత్మానాత్మ వివేకం అనే మాట కూడా వీళ్ళు విన్నవాళ్ళు కాదు ఆ దై ఆ దిశలో వీళ్ళు ఏ ప్రయత్నమును చేయకపోవడం అది అధికారంలో సంపద అధికార సంపద లేకుండా తప్పులు వచ్చిన విద్యార్థులాగా మిగిలిపోయేటప్పుడు నేను చూస్తూ ఉంటాను ఈయన వివేకం పట్టుకునే ఇంకా ముందుగా అడుగు వేయ అక్కడే ఆగిపోయాడు ఈ రెండింటినీ పోల్చి చూసినట్లయితే ఎంతో కొంత లోటుపాట్లు రెండింటిలో ఉన్నప్పటికీ శాస్త్ర దృష్ట్యా ఈ రెండింటిలో ఏది శ్రేష్టము అంటే మూజీ గారే శ్రేష్ఠం ఎందుకంటే సాధనని ఆయన బాగా రాపిడి చేసి పెంచుకున్నాడు సాధనని కాపీడి వాడిని విడివిపెట్టేస్తే వాడు ఎప్పుడైనా ఆ సిద్ధ కనుక్కుంటాడు వాడంతా వాడే కనుక్కునే అవకాశం ఉన్నది సరే వీళ్ళు విడివిడి వేదాంతులు ఉన్నారే వీళ్ళు సాధనకి వినోదకాలు ఇచ్చి సిద్ధ వస్తువు దగ్గరికి వెళ్లి చినక పలుకు పలుకుతో మా అంతటి విద్వాంసులు లేననేటువంటి ఒక పెద్ద అహంకారంతో వీళ్ళు నేను లోకంలో ఉండే వేదాంత ధోరణులపై ఒక వ్యాఖ్యానం చేశాను కాబట్టి ఇక్కడ విద్యానందంటే ఆ వివేకాన్ని నువ్వు అర్థం చేసుకో ఆత్మ అనాత్మల యొక్క వివేకము అత్యావశ్యకము ఆ వివేకము లేకుండుత చేతలే కామనలు పుడుతున్నాయి అని చెప్తున్నారు నీకు అర్థమైందా నేను దాన్ని బిల్డప్ ఎలా తీసుకొచ్చాను ఐ విల్ టేక్ కేస్ పర్ ఆత్మ అనాత్మ విలేక ఏ రెండు మధ్యన వివేకము లేకపోవటంటే ఒకటే ఆత్మ ఒకటే అనాత్మ రెండు మీలోములే ఉంటాయి రెండు మీ లోపలే ఉండాలి ఇప్పుడు చూడండి మీకు ఆత్మానాత్మ వివేకం నేను గుర్తిస్తా ఇప్పుడు మీరు ఈ చేతిని ఇలా అనండి ఒకసారి ఎడమ చేతిని కుడి చేతితో ఇలా అన్నారనుకోండి చూడండి కుర్చీని ఇలా అన్నారనుకోండి కుర్చీ కానిపితే చాప ఇలా చే కుడి చేతితో చాపను అన్నారు రెంజింతికి తేడా ఉందా లేదా ఉంది తేడా రెండింటికి తేడా ఏమిటి చెప్పంటారా కుడి చేత్తో ఎడమ చేతిని స్పృశించినప్పుడు ఎడమ చేతికి కూడా స్పర్శ కలదు కానీ కుడి చేత్తో కుర్చీని పట్టుకున్నప్పుడు కుర్చీకి స్పర్శ లేదు కుడి చేతికి స్పర్శ సమానమే రెండు దృష్టాంతాలలోనూ కుర్చీకి కుడి చేతికి స్పర్శ సమానం ఇంకా తేడా ఎక్కడొచ్చిందంటే ఎడమ చేతికి స్పర్శ ఉన్నది కుర్చీ కాడకి కుర్చీ దీనికి కట్టము స్పర్శ లేదు జడమే సో ఎక్కడ స్పర్శ ఉన్నదో అది నేనని ఎక్కడ స్పర్శ లేదో అది నేను కాదని మనం నిర్ణయం చేసి కూర్చుంటున్నాం ఏమండి కుర్చీ ఏ విధంగా జడ జడమో చెయ్యి కూడా జడమే చె కూడా మట్టి కుర్చీ మట్టి చెయ్యి మట్టి ఈ కుర్చీని ఈ కాడని వీలు పెట్టి ఈ తీసుకెళ్లి రోడ్డు పక్కన బాలాసేదనుకోండి ఒక పది చూస్తే అక్కడ ఏముంటుంది మట్టి ఈ చెయ్యిని పోయినప్పుడు కంప్లెట్టేసి రెండు ఏళ్ల చూస్తే అక్కడ ఏమవుతుంది మట్టి ఇది మట్్యే అది మధ్య కానీ ఈ మధ్యలో స్పర్శ జ్ఞానం ఉన్నది అంటే దాన్ని నేను అనుకుంటున్నాడు ఆ మట్టిలో స్పర్శ జ్ఞానం లేదు ఉంది అని నేను అని అనుకోటం లేదు అంటే మీ నేను ఎక్కడ ఈ నేను అనేది కేవలము స్పర్శ జ్ఞానానికి పరిమితమై ఉన్నది స్పర్శ అన్నప్పుడు కేవలము స్పర్శే కాదు సిప్పు రసము గంధము తర్వాత యునిక్విటీ శ్రోత్రము ఇవి కూడా అంటే ఏది ఇంద్రియ జ్ఞానమునకు లోబడి ఉన్నదో అది నేను ఇంద్రియ జ్ఞానముకు ఆవల ఉన్నది నేను కాదు అనే విధంగా వీడు పెట్టుకుంటున్నాడు ఇంద్రియ జ్ఞానము అంటే మనస్సును కూడా మీరు కలుపుకోవాలి దాంట్లో మనస్సు కూడా ఇంద్రియమే కనుక కాబట్టి ఏదైతే మనస్సుకు తెలుస్తూ అది నేను అనే నిశ్చయంలో వీడు ఉన్నాడు మనిషి అలాగా ఉన్నాడు వాటి యొక్క పరిస్థితి వాటి జ్ఞానం ఏది కలదు ఆ జ్ఞానం లోపల ఉండేది నేను బయట ఉండేది కాదు అనే దృష్టిలో మనసు ఆ నేనుది అహంకారము అని పేరు చూలము మనస్సు వాటి జ్ఞానము అంత మాత్రమునకు పరిమితమై ఉండే నేను దాని పేరు అహంకారము ప్రశ్న ఎక్కడ ఉపయోగిస్తుందంటే మీ లోపల మీరు చూసుకుని ఇంద్రియ జ్ఞానము మనస్కు ఉన్నాయి వాటి కారణంగా అహంకారము నిర్మాణమై ఉన్నది అహంకారం అంటే నేనునే పాపన ఈ ఓకే తింటేనా ఇంతకంటే కొంచెం పైన ఏమైనా ఉందా ఇంతకంటే అధికమైనది మీ లోపల ఏమైనా ఉందా అది చూసుకోవాలి ఏమంటే ఇప్పుడు అంతఃకరణము సబ్బుజ్ఞానము ఇవన్నీ కూడా అంతఃకరణంలో భాగమే అంతఃకరణము అంటే మైండ్ మైండ్ అంటే మెమొరీ మైండ్కి మరో పేరు మెమొరీ దాన్ని స్మరణము అంటారు లేక స్మృతి కాబట్టి ఏదైతే స్మృతి నుండి పుట్టినదో అది అహంకారము ఇప్పుడు మీరు ఒక మనిషి మీరు ఒక వ్యక్తి నేను ఒక వ్యక్తిని కారణం ఏదో తెలుసున్నా స్మృతికి లోబడి మనం ఉన్నాం గనక నేను స్మృతికి లోబడి ఉన్నాను గనుక నేను ఒక వ్యక్తిని మీరు కూడా స్మృతికి లోబడి ఉన్నారు గనుక ఒక వ్యక్తి మనుష్య దేహం అనే మోసలో స్మృతిని పోసినప్పుడు స్మృతి అనే ద్రవ్యాన్ని పోసినప్పుడు ఆ మనుష్యదేహమునకు పరిమితమై ఉండే స్మృతికే అహంకారము అని లేదు ఈ మూసలో ఉన్న స్మృతి నేను ఈ మూస మరో మూసలో ఉన్న స్మృతి మీరు ఇలాగ వ్యక్తుల మనం విడిపోయి ఉన్నాము ఇదే పరమ సత్యము అంటే దాన్ని నోతమంటారు ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మీలో ఉన్న ఆ స్మృతి స్మృతి చేత నిర్మాణమైన అహంకారం అంతేనా అంతకంటే లోకైన సత్యము మీలో ఉన్నదా ఇది కేనోపనిషత్తు ప్రారంభం అలాగే ఉంటుంది జనోపనిషత్తులో వాడు అదే ప్రశ్న అడిగాడు పతతి ప్రేషితం మన మనస్సు పనిచేస్తున్నమాట వాస్తవం మనస్సు పనిచేసి ఒక అహంకారాన్ని సృష్టించింది అహంకారం కంటే భిన్నంగా ఇతర అహంకారములను సృష్టిస్తోంది జగత్తును కూడా మనస్సే సృష్టిస్తోంది ఇంత పది మనస్సు చేసుకోవచ్చు మనస్సు ఆ స్మృతి రూపంగా ఉన్న మనస్సు లేకుంటే జగత్తు ఉండదు నేనుండదు మీరు ఉండదు ఒక వ్యక్తిగా నేను ఉండను ఒక వ్యక్తిగా మీరు ఉండదు జగత్తు కూడా ఉండదు ఇవన్నీ మనకు అనుభవంలో వస్తున్నాయంటే అర్థం దేని వల్ల వస్తున్నాయి మనస్సు వల్ల స్మృతి రూపమైన మనస్సు వల్ల వస్తున్నాయి ఆ మనస్సు స్వతంత్రము ఇంకా అంతకు మించి వేరే ఏది లేదు వాళ్ళనే క్షణిక విజ్ఞానవాదు అని అంటారు బౌద్ధులలో ఒక తెగ ఆ మనస్సు కూడా కల్పితమే వాళ్ళని శూన్యవాదులు అంటారు వాళ్ళు కూడా బౌద్ధులలో మరి ఒక తెగ అక్కడ ఓ మహర్షి ప్రశ్న ఏమైనా సేసు మనస్సుని నియంత్రించేది ఒకటి ఉన్నది అది ఏది చేసతి ప్రేషితం మన అని అంటే ఆ ప్రశ్న ఎలా వినబడుతుంది అంటే మనస్సు వెనకాల ఉండి మనస్సును ఏది అన్నట్టుగా ఉంది ప్రశ్న కానీ కొంచెం మీరు కొంచెం దాన్ని ఇటువ పొలవా పెడితే మనస్సు వెనకాల ఉండి మనస్సును నీళ్ళు ఒకటి లేదా ఇంతే అది ఏది లేదు అంటే వాళ్ళు విజ్ఞానవాదులు అవుతారు లేకపోతే వాడు అవుతాను ఉంది అంటే వాడు వేద అంటే ఉంది అన్నవాడు వేదాడు నేను రహస్యం చెప్తున్నా ఉంది ఉన్నాయి అంటే లేదు అంటే అని లాగా లేవు అని వాళ్ళు నిశ్చయం చేసుకొన్నారు అలా నిశ్చయం చేసుకోకూడదు బుద్ధుడు అలా చెప్పలేదు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా బుద్ధుడు అలా చెప్పలేదు బుద్ధుడు ఎలా చెప్పాడు అంటే నిత్యము కర్మానుష్ఠానం చేసి ఈశ్వరున్నారా తీసుకో ఉండేవాడు బుద్ధుడు యొక్క సత్సంగానికి వెళ్ళి బుద్ధుడిని దేవుడు ఉన్నాడా అని అంటే బుద్ధుడు నో అని చెప్పాడు పొద్దున్న సాయంకాలం మళ్ళీ సత్సంగము విద్యార్థులందరూ తోట సమావేశమైన తోట చార్వాకుడు అంటే దేవుడు లేదనే నిశ్చయంలో ఉన్న చార్వాకుడు వచ్చి ఏముడు ఉన్నాడా అని చెప్పి చెప్పైతే పొద్దున్ను చెప్పిన దానికి సాయంకాలం చెప్పినడానికి ఎలా ఏమిటో అప్పుడు వాళ్ళ తెల్లవారు సాను ఆయన వాకింగ్ మీకు వెళ్తూ ఉంటే బుద్ధుడు ఆయన వాడు ఆయన వ్యవస్థను వెళ్లి చేతులు పడుతుంది ఆయన వ్యవస్థ వెళ్లి ఇలాగే చెప్పారు మీకు మీ అభిప్రాయం అడిగాడు అడిగాయని చెప్పాను దేవుడు ఉన్నాడని చెప్పిన వాడికి దేవుడు తెలియదు దేవుడు లేదని చెప్పినవాడికి దేవుడు తెలియదు ఇద్దరు ఒకే పడవలో ఉన్నారు అని ముందు ఒక మాట చెప్పారు అంటే ఇద్దరు ఒకే తరగతికి చెందినవాడు ఒకే పడవలో ఉన్నారంటే వాడు పొడవలో కూర్చుని వెళ్తున్నారు అనుకోకండి ఒకే తరగతికి బోటార్ సేమ్ బోర్డు ఇంగ్లీష్ లో అలా అంటారు తెలుగులో అలా అంటారు ఏమన్న జేఆర్ అది సేమ్ బోర్డు మనం ఏమనుకుంటాం వీళ్ళు పరస్పర విరుద్ధమైన వ్యక్తులు వేరు వేరు బోట్లు వెళ్తున్నారు అనుకుంటాం ఇప్పుడు అన్నాడు ఇద్దరు ఒకే బోట్లో వెళ్తున్నారు ఎందుకని వాళ్ళకి తెలియని తత్వం గురించి ఒక విశ్వాసం పెట్టుకుని ఉన్నారు కనుక అబౌన్నా దేని గురించి వాళ్ళకి తెలియదు అది ఉన్నది అని అది లేదు అని అనుకుంటున్నాం రెండు బిలీవే రెండు విలీఫా దీంట్లో చాలా వాళ్ళు గిలీస్ లేనివాడని అనుకోడు కమ్యూనిస్ట్ లేదంటాడు వాడిది వాడు ఉన్నాడంటాడు వీడిది దేని గురించి దేని గురించి అయితే వాళ్ళకి ఏదీ తెలియదు దాని గురించి బుద్ధుడు ఏమన్నా అంటే వీళ్ళిద్దరూ కూడా గిలీఫ్ పక్కన పెట్టి సత్యాన్ని అన్వేషించడం కోసం నేను అలా చెప్పాను అని అంటే నువ్వు ఉన్నాడని బిలీవ్ చేయొద్దు వాడు లేడని బిలీవ్ చేయొచ్చు మీరందరూ కూడా జిజ్ఞాసిజ్ఞాసస్వా దాన్ని మీరు అన్వేషించి అని చెప్పడం కోసం విచారం చేయండి బోధించడం కోసం అని అలా కాబట్టి మనస్సు వెనుక ఒక తత్వం ఏదైనా ఉందా దేనికి లోబడి మనస్సు పనిచేస్తుండో అటువంటి తత్వము ఉన్నదా ఉన్నది అది ఉంటే ఇప్పుడు ఇక్కడ మేము దాన్ని అనుగుణంలో తెచ్చుకోగలుగుతామా అది ఏమిటో వెలుగుతున్నా మీరు ఏం చేయాలంటే స్మృతి మెమొరీ దాన్ని ప్రక్కన దాన్ని జారబిడవండి ఎలాగైనా అడగద్దు ఎలాగైనా అడిగితే చక్క ప్రాసెస్ చేయడం కాదు మా ఇండ్ పక్కన పెట్టండి ఎలర్ట్ గా ఉండండి మా స్మృతిని పక్కన పెట్టండి మీరు ఎలర్ట్ ఉండండి ఎలర్ట్ అండి అదే ఉండండి స్మృతిని మాత్రం దళితాభుతి రానివ్వకండి అప్పుడు ఇంకొక సంగతి అర్థం ఈ నిరంతరము ఆలోచన రూపంగా ప్రవహిస్తూ ఉండే ఈ స్మృతి రూపమైన మనస్సు ఏది గలదో దాని వెనుక ఒక వెలుగు ఉన్నాయి అని నీకు అర్థం నిజానికి ఆ వెలుగులోనే ఈ మనస్సు పనిచేస్తోంది కూడా ఆ వెలుగుతే చిక్ అని పేరు దాన్ని చిట్ అంటారు దాన్నే ఆత్మ అంటారు స్మృతి రూపమైన మనస్సు అనాత్మ దానికి వెనుకను ప్రకాశిస్తూ దాని వెనుక ఉండి వెలిగిపోతున్న ఆ జ్యోతి చైతన్యం జ్యులే అది ఆత్మ ఈ రెండింటికి వివేకము తెలియలేదు దీనికి తెలియలేక ఈ మనస్సే నేనని జ్ఞాపడి అంటే స్మృతి నేను అని భ్రమపడ్డా స్మృతి నేనంటే అర్థమని చూస్తున్నాం నేను బ్రాహ్మణులను అది స్మృతిగా నేను తెలంగాణ వాడిని ఇండియన్లు హిందువుని క్రిస్టియన్లుని మౌడవాడిని ఆడవాడిని నేను భర్తను భార్యను పుత్రులను తండ్రిని అసలు మీ వ్యక్తిత్వం అంతా కూడా స్మృతియే స్మృతిని చెప్పేస్తే ఆ వ్యక్తి ఉండదు ఆ దర్శనం ఉండదు సరిగ్గా ఈ పాయింట్ మీద రచయితలు కథలు రాశాడు సినిమా డైరెక్టర్ సినిమాలు తీశాడు ప్రతిపాయింట్ వాడు వాడి భార్య పిల్లలతో ఇద్దరు పిల్లలు భార్యతో కలిసి కార్లో వెళ్తూ ఉంటాడు పిక్నిక్ యాక్సిడెంట్ అవుతుంది అయిన తర్వాత హాస్పిటల్ చూపిస్తాడు కారు ఏడు కోట్లో మందులు చూపిస్తాడు హాస్పిటల్ చూపిస్తాడు పిల్లలకి ఏమవుదు భార్యకేమవు వీటికి మాత్రం తనకు ఒక రెబ్బం కడుతుంది ఆ దెబ్బల మీద ఎవరైతే తుప్పో అది రక్తం అన్నమాట వాడు మనిషిపోయినాడు అంటారు అక్కడి నుంచి సినిమా డెవలప్ ఇంకా వాడు మర్చిపోతే ఈ అమ్మాయికి వాడు భర్తగాడు ఈ పిల్లలకు వాడు తండ్రి కాడు ఆ ఉద్యోగానికి వాడు ఉద్యోగి కాడు ఆ తల్లిదండ్రులకు కొడుకు కాదు ఆ మతం వాడిని కాదు ఆ ప్రాంతం ఏది వాడు కాడు అంటే మీరు నేను సవాణ వ్యక్తి అని మీరు ఏదైతే అనుభూతున్నారో అదంతా కూడా స్మృతి చేత నిర్మాణము చేయబడి ఉన్నది ఆ స్మృతి చేత తయారు చేయబడిన వ్యక్తికి అహంకారము అంటుంది స్మృతికి వెనుగూ స్మృతి వెనుక ఉంది ప్రకాశిస్తూ ఉండే చైతన్య జీవో అది ఆత్మ ఇది ఆత్మ ఇది అనాత్మ ఈ తేడా విడికి తెలియదు తేడా తెలియకపోతే అవకాశం తెలిసిన తాను రాజకుమారుడనని తెలియని వాడు ఉంటాడు అది రూల తాను రాజకుమారులను అని ఎప్పుడైతే వాడికి తెలియలేదో వాడు ఎలా ఉంటాడు తెచ్చగాడుగా అలాగే తాను ఆ చోతి అనే సస్యాన్ని చదువుకోలేని వాడు ఈ తక్కువ స్థాయికి చెందిన స్మృతికే నిర్మాణము చేయబడిన అహంకారీయ ఉంటాయి అంటే స్మృతి నేనే అంటే మనస్సు నేనే అంటే ఇంద్రియములు నేనే వీడియో సెన్సేషన్ అవన్నీ మేమే దేహము నేనే అనే నిశ్చయంలో వీడు బతుకుతూ ఉంటాడు అప్పుడు వీడికి చుట్టూ కనపడే వస్తువులను చూసి ఇవి నాకు కావాలి అని కోరిక బయలుదేరు కోరిక ఈ విధంగా పుట్టి కాబట్టి కోరిక పుట్టాలంటే ఏముండాలి అవివేకము ఉండాలి ఆత్మ అనాత్మ అవివేకం ఉండదు ఆత్మ అనాత్మ వివేకాన్ని మీరు సంపాదిస్తే కోరికలన్నీ కూడా ఎండలో పెట్టిన మంచు వనే తెలుసు అండి తత్వం తత్వం తెలుసుకోవాలంతేగాని ఏదో కథ తెలుసుకుంటే ఉపయోగం కథ తెలుసుకుంటే ఒక ఉపయోగం కథలు ఎవేవో ఉంటాయి చాలా రకాల కథలు ఉంటాయి నాకెవరో రాశారు దేవుడు భూలోకానికి వచ్చి మళ్ళీ అందరి దగ్గర సెలవు తీసుకుని వైకుంఠానికి వెళ్ళిపోయినట్టుగా కథ ఉంది కదా మరి దేవుడు సర్వవ్యాపకులని మనం పాఠాల్లో చదువుకుంటాము ఇది ఎల్లాగా అని నేను ఎవరో అమ్మగారు రాశారు అమ్మ ఆరోగ్యంగా మీరు ప్రశ్నలు అడగడం ప్రారంభిస్తే మీరు పన్నెండో స్కంధంలో ప్రశ్న అడిగారు మొదటి స్కంధం అంటే రెండో ఒకటో స్కంధం మొదలుకుని పన్నెండో స్కంధం దాకా స్కంధానికి పది ప్రశ్నలు చొప్పున నూట ప్రశ్నలు మీరు అడగాలి మీరు ఒక్కడే ప్రశ్న అడిగారు కథలు ఆ కథలలో ఏదైనా సందేశం ఉందేమో మీరు ఆ కథలను కథలుగానే కొట్టుకుని లెటర్నల్ గా దానిలో వ్యాఖ్యానం చేసి ప్రయత్నం లేదు చెయ్యకూడదు అని నేను వారికి సమాధానం రాసిన ఆ సమాధానం నచ్చిందో లేదో నాకు తెలియలేదు తర్వాత నాకేమనిపించింది అంటే బహుశా నచ్చలేదేమో అని నాకు అనిపింది తర్వాత ఏమనుకున్నానంటే అంత ప్రసైద్ధిగా రాయకుండా ఉండడం రాయకుండా ఉండాలేమో అని తర్వాత మళ్ళీ ఏమనిపించింది ఇంత పొడుగు ఎస్టే నువ్వు వ్యాసాలు వేయడానికి నాకు మాత్రం ఎక్కడ టైము ఏదో సింపుల్ గా ప్రసైజ్ గా రాశాను దానికి సంతోషపడాలి ఈ అసలు జనం చాలా ఈ కథల మూలంగా అలా చిక్కు డైరెక్ట్ లో పోతూ ఉంటాను సో అంటే తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే ఖహా అంటే ఆయన దాన్ని సంస్కృతంలో శ్లేస చేశారు ఆయన విద్వాంసుడు సంస్కృత విద్వాంసుడు కహారి అంటే కాహాని నిశ్గ పెట్టండి కాహాని దీంట్లో హాని ఏమున్నది కాబట్టి కహాని మంచిది పదక్షదం అహంకారాత్మానం మేమనాత్మవిల అహంకార చిను చైతన్య ఆత్మను ఏదో కలిసివేసి అంటే అసలు చూస్తున్నాండి మట్టిని పంచదారను కలిపి మే నాకు కామములు అనే శబ్ము చేత చె చెప్పబడుతున్నది పై మంత్రం ఉంది మంత్రంలో అని ఉంది ప్రముచ్యే కాని కూడా ఉందేమో ఈ మంత్రం గుర్తులేదు కాబట్టి అక్కడ కామా అని చెప్పారు ఈ కామలనే హృదయ గ్రంథి అని ముందుకోగని శక్తి చెప్తున్నారు హృదయం అనే మాట ఆ శ్లోకంలోనే ఉంది గ్రంథి అనే మాట ముండపోకూ చెప్తారు ఈ కామము అని మీరు అంటున్నారు కదా ఈ కామశబ్దానికి అర్థమేమి మంత్రంలో అంటే కోరికలయ్యా ఈ కోరికలు ఉంటాయి ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి అలా రెండే ఉంటాయి అనుకోకూడదు హింస ఎంత అస్తమానం అలానే వస్తూ ఉంటారు కార్ లో కూర్చొని వెళుతుంటే ఎదలకుండా ఆటో వెళుతుంది ఆటో వెరక్కల ఏదో బొమ్మలు పెట్టి ఇది నీరు కొనుక్కోవచ్చు అని ఓ కెమెరా బొమ్మను వచ్చాడు ఇది కార్ లో కూర్చొని ఆ కెమెరా బొమ్మను చూసి ఆహా ఇది నాకు కావాలి అని వెళ్తుంటే బోడ మీద వాడేదో అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు ఏదో బొమ్మ ఇది నాకు కావాలి అని అలాగా నిరంతరముగా కోరికలు ఉంటూనే ఉంటాయి ఎందుకని మనస్సుకి ఇంద్రియములకు దేహానికి పరిమితమైపోయి ఉన్నాడు పూర్ణతత్వమైన ఆత్మ అవివేకం చేత అపూర్ణమైన వీటికి కట్టుబడిపోయి ఏళ్ళు పెట్టినట్టు అయిపోయింది దాంతో నేనంటే ఇదే ఈ మనస్సే నేను ఈ స్ఫూర్తియే నేను ఈ దేహమే నేను అని ఇది ఎప్పుడైతే అనుకుంటాడో నేను వెంటనే ఏమొస్తుంది నా పూ అహం మమేతనే పూజ అడుగు చేసుకునేప్పుడు కూడా మమ అని పూజలు చేసుకో సంకల్పం చేస్తాం ఇప్పుడు ఈ సంకల్పం గురించి మమ అనే మాట గురించి నేను ఏదైనా అన్నాననుకోండి నా మీద దుమ్మెత్తిపోయడానికి ఒక అవకాశం ఇస్తున్నప్పుడు నేను ఇలాంటివి ఎదుర్కొంటాను మరి సంకల్పం చేయకుండా పూజలా చేస్తానండి అడిగారు నన్ను ఒక ఆయన అంటే నేనున్నాను నువ్వు సంకల్పం గురించి పూజ గురించి మాట్లాడుతావేంటి ఇక్కడ భగవద్గీతలో మమా వద్దు అంటున్నాడు నమమా అంటున్నాడు ఆ దాని గురించి మాట్లాడవాయ మరి దాని మాట్లాడుతూ లోకంలో అన్ని రకాలు ఉంటారు లోకంలో మామ మామ అనుకుంటూ కోరికలు పెట్టుకునే ఉంటారు నమమా అని ఉంటారు ఈ స్థాయి ఏదో వాళ్ళు ఉన్నారని నన్ను ఆ స్థాయికి వెళ్ళి పట్టం ఈ పుస్తకం పక్కన పెట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది కార్తీక పురాటం పుస్తకం తీసుకుంటాం తీసుకొస్తే ప్రతి అధ్యాయం వెనకాల ఫలానా వారికి కోరిక తీరింది మీకు కూడా తీరుతుంది అని కాబట్టి అది చదువుకోవాలి ఇది చదువుకుంటూ రాజ పట్టుకొచ్చి చెప్పమంటే ఈ కోరికలు అనేవి ఎలా ఉంటాయంటే కొని ఒక కోరిక తీర్చుకున్నారు ఇదం ఆ కొడుకు తీర్చుకున్నారు దాన్ని కోరిక తీర్చుకోవడానికి అంతు అనేది ఉండదు కోరికలు తీర్చుకుంటా అనే దానికి అంతు ఏమీ ఉండదు ఏదో పాటలు పాడేస్తే ఏమైపో పాటలు పాడుతూ ఉంటారు ఈ పాటలు ప్రచారంలోకి వచ్చేస్తాయి ప్రచారంలోకి వచ్చేసి ఏమైపోతుందంటే ఆ ప్రచారం వల్ల ఎనుల మనస్సులో కోరికలకి దేవుడికి ఒక లంక పడిపోతుంది నారాయణ నీ నామే కట్టేయక కోరికలు మాకు కొనసాగుతా అని పాడేసి చూను కట్టేసి పాడేసి దాన్ని లోకంలో ప్రచారం చేసి పాడేస్తే ఆ బస్సులో ఆ పాటంతా నిదేశి వెళ్ళకుంటూ ఉంటాను వాళ్ళందరూ ఎవరుకుంటాను నారాయణుడికి కోరికలకి అందుకు సంబంధించిన ఆఖరికి ఎలా తయారవుతారంటే నారాయణుడు అనగా కోరికలను తీర్చుకోడు అనే లెవెల్కి తయారు అలా తయారు ఆ పాటలు ఈ పాట అంటే దాంట్లో కఠినమైన పదాలేమీ లేవు అన్నమయ్యే పాట ఒక కఠినమైన ఆయన సరిగ్గా పలకలేస్తారు ఆ తర్వాత నేను దాని మీద నేను ఏదో ముందు రిపక్ట్ చేసే పని చేసి దాన్ని బయటకు లాగి ప్రయత్నంలో ఉన్నాను ఆ పాట ఏమిటంటే వచ్చను ఉన్న చెప్పి అని మాట వచ్చను అలి ఈ పచ్చల కడియాల ఆ తర్వాత ఆయన సరిత పలకలేదు ఆయనకే తెలియలేదు ఆ పలక పలకడాన్ని బట్టి చెప్పే దీనికి తెలియలేదు ఆయన ఎలా పలికాలంటే ఇది పనది కాదు అటు బనతి కాదు ఆ మధ్యలో పొడి చలవిగా ఈ పచ్చల కడియాల బనతి చలంగా అని అలా వినకూడదు ఎవరో అడగా ఏంటంటే అర్థమంటూ చెప్పాను అడగా అది నాకెవరోపిస్తుందంటే ఈ పచ్చల కడియాల ధనిటి చలనిగా అయిన రూషన్లో మేము అనుకునిస్తున్నాం ధనితి అంటే ధ్వని లేదా ఈ పచ్చల కడియాల భనతి చలన భనతి అన్న ధ్వని భన అంటే శబ్దం తింప్రత్యయం చేస్తే భనతి అనే మాత్రం శబ్దం ఈ బొందరు కరియాల శబ్దము అంతటా ప్రసరించే విధంగా అమ్మగా అమ్మవారు వచ్చినారు బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అదేదో స్పష్టంగా పాడద్దు స్పష్టంగా ఎందుకు పాడాలంటే దానికి తీరు కడదామని హాలుడే తప్ప ఆ సాహిత్యాన్ని తెలుసుకుందాం అనే దృష్టాడు అసలు దాని అర్థాలను తెలుసుకుందాం లేదు అదేదో తీరులో ప్రత్యేకంగా ఏదో చూసుకోవడానికే పరిమితం అయిపోయి ఉన్నారు కాబట్టి ఇదమ్మ నిజం నేస్గా నాకు ఈ కోరిక కావాలి ఈ కోరిక కావాలి అనే కోరికలు కుడుతూ ఉంటాయి పుట్టిన కోరికలు తీరుతాయి కూడా ఇంకో కొన్ని కోరికలు తీరుతాయి తీరినప్పుడు ఇంకా అక్కడతో మీకు ఒక సంతృప్తి కలగాలి కదా కలగదు ఎందుకంటే కోరికలు తీరగానే ఇంకో కొన్ని కోరికలు పుట్టుకొస్తాయి మళ్ళీ అవి తీరాల్సి ముందు ఈ ప్రక్రియ ఎప్పటికీ పూర్తి కాదు ఇది స్వామిగా ఏమన్నా కోరికలు బ్యాక్టీరియల్ కాలనీస్ వంటివి అని అంట బాక్టీరియల్ కాలనీ ఇలా ఒక కాలనీ ఉంటుంది నాలుగు రోజులు పోయే తర్వాత వచ్చి చూస్తే ఎన్ని కాలనీలుంటాయి పది కాలనీలు ఇలా బాక్టీరియాలు మల్టీప్లై అయినట్టుగా కోరికలు మల్టీప్లై అయిపోతూ ఉంటాయి తర్వాత ఈ హృదయంలో కోరికలు ఉన్నాయి అంటే మీ హృదయములో ఒక అసంతృప్తి అపూర్ణత్వము గలదు అని అర్థం ఇప్పుడు సర్వం కల్పిదం బ్రహ్మాండముడు ఈ సర్వము బ్రహ్మయే అంటే అర్థం అంటే అవుతున్నాయండి ఏ పూర్ణతత్వము గలదు అది ఈ సర్వమునందు వ్యాపించి అర్థం సర్వం కల్పిదం బ్రహ్మ ఇది సూర్యుని ఏ అస్తి గలదో ఈ గడ్డిపోస ఎందు కూడా అదే అస్థి కలదు అది సర్వం కలిగి బ్రహ్మ అంటే గట్టిపోసను చూసినా ఎందుబాపును చూసినా నీటి పడియను చూసిన మేఘపు పునకను చూసిన ఒక పక్షిని చూసిన పశువును చూసిన మనిషిని చూసిన మీకు ఆ బ్రహ్మ అనుభవానికి వస్తుందా లా అంటే నా యొక్క పని తుని కాసి దాని ఎందుకంటే పూర్ణమైన పరమాత్మను మీరు చూడగలగాలి అలా చూడగలగాలంటే మీ హృదయము నిండుగా ఉండాలి మీ హృదయంలో మీరు ఇందు కోరికలు ఆ హృదయము దొల్ల కింద అపూర్ణముగా ఉంటే అది కోరికలనే ఛద్రములతో ఛద్రము అంటే చిల్లు కోరికలనే చిల్లులతో నిండి మీ హృదయము ఉన్నంత కాలము మీ చుట్టూ వ్యాపించి ఉన్న ఆ పూర్ణ పరమాత్మతత్వము అనుభవమునకు రాదు ఎప్పుడైతే పరమాత్మతత్వము అనుభవానికి రాదు అప్పుడు మీకు ఒక విగ్రహము చెంపులో అవసరమవుతాయి మీరు గమనిస్తున్నా రయమాట